పరిశుధ్ర ప్రేమ దేవాకృప తండ్రి దేవాయశ్వ ప్రభా నీకు లెక్కలేని బంధనాలు కృతజ్ఞత పరిశుధ్ర సర్వాధికారి నీకేవన్నారు ప్రభా దేవా ప్రభా కుద్రించినంత వరకు ప్రభావ మందరిని కాల్చి కాపాడిన ప్రభావ వందనాలు తండ్రి మందరికి రక్షణ ఇచ్చిన ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవాయశ్వ ప్రభా మరి యొక్క సంయంగా ప్రభా యొక్క ప్రార్థన చేస్తున్న ప్రభా మరి మీ ప్రభ దేవా ప్రభా మరి మీరు మాతో మాట్లాడిన ప్రభా దేవాయిచ ప్రభావ దినదిన ప్రభావ మేము ఆత్మీయంగా ఎదిగింపబడాల ఎక్కడ కూడా ప్రభావ మేము తెలియకోవడానికి వీలైన ప్రభా రైతే కానీ లేకపోతే కానీ ప్రభా దేవాయ నీ వైపు చూడాలా నీ వైపు మేము నడవాలా ప్రభావ మాకు సాయపడ మా చేయి పట్టి మమ్మల్ని నడిపించండి అందరికీ దేవాయిచు ప్రభా యొక్క కృపలో ప్రభా ప్రతి జ్ఞాపకం చేసుకుని అవుతుంది దేవాయిత ప్రభావ మళ్ళీ మాలు బాబుని కూడా నీ జ్ఞాపకం చేసుకోండి ఆ బాబు హెవెన్ కి చేరి నడని ప్రభా మేము విశ్వస్తాం మేము నమ్ముతూ నమ్ముతండి వరచిన బాబుని మరి నిశ్చితం ఏదైతే ఉందో ప్రభావితం జరిగించినందుకు నీకు వందనాలు ప్రభా దేవా ప్రభా తన కుటుంబం అంతా రక్షణలోకి నడిపించుకోండి తన కుటుంబం అంతా సర్వసతంలోకి నడిపించుకోమని ప్రార్థిస్తుంటండి దేవ నీదే ఆత్మకారం జరిగించి ప్రభా మరి పాటల ద్వారా మాయమంటుందండి వాక్యం చేత ప్రభా మీరు మాతో మాట్లాడే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మహత్య నడిపిస్తూ దయచేసి ప్రభా మరి ఆది అంతం ప్రభా మీరే తోడే నడిపిస్తారని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంటండి ఈ జీవితం విలువై నది నరులార దేవుని సెలవై ఈ జీవితం విలువై నది నరులార దేవుని సెలవై నది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావ చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు పోతున్న వారిని నువ్వు చూచుటలేదా పోతున్న వారిని నువ్వు చూచుటలేదా బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది మరణము ప్రతికే నరుడివడు కలకాలమి లోకంలో ఉండే స్థిరుడివడు మరణము రుచి చూడగా బ్రతికే నరుడివడు కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడాలి దు మరణానికి చిన్న పెద్ద తేడాలి దు మరణానికి కుల మతాలు వడ్డం కావు స్మసానానికి కుల మతాలు వడ్డం కావు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకముందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు సురక్తమే నీ పాపానికి మందు ఈ సురక్తమే నీ పాపానికి మందు కడుగబడిన వారికే గుర్రెపిల్ల విందు కడుగబడిన వారికే గుర్రెపిల్ల విందు ఈ జీవితం విలువైనది అరులారండని సెలవైనది దేవుని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడి నావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారండని selavai nadi devuni selavai nadi praise the lord sister praise the lord sister thank you sister praise the lord praise the lord akka appam laknadi <laughs> praise the lord akka andaruk praise the lord పరశుదినమైన దేవ తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభావ ఏ గత మమ్మల్ని సజీవులు ఎక్కడ ఉంచినందుకు నీకు వందనాలు ఎసు ప్రభా ఈ దినాన్ని ఎంతమంది చూడలేకపోయింది ప్రభావ ఏసు ప్రభా ఈ దినాన్ని మమ్మల్ని సజీవం ఉంచినందుకు నీకు వందనలు ప్రభావ ఒకవేళ సజీవంగా ఉన్న ప్రభావ ఎంతో ఎన్నో ఇదిగో తండ్రి ఒడిదుడుకుల జీవితంలో పోతా ఉన్నారు ప్రభావ ఎంతో ప్రయాసాలను ఇవ్వకుండా ఉన్నారు ప్రభావ కానీ ప్రభా ఈ సాయంకాల సమున ఇదిగో తండ్రి ఇక్కడ మేము అందరూ కూడుకుని నారాధించి కృపించినందుకని నీకు వందనాలు ఎసు ప్రభా యేసూప్రభని వాక్యం చెప్తున్నప్పుడు మీరు ఎత్తోడండి ప్రభా మీ యొక్క బోరుగా నన్ను వాడుకోండి యేసుప్రభ ఇవతండ్రి మీ పరిస్థితి ఆత్మభిషక్ నింపుదలు దయచేయండి ప్రభ మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసుకృష్ణ బయట అడిగడుకుంటున్నాం ప్రీతండ్రి ఆ మీ లూకాసు వార్త పదవారాధ్యాయం పంతొమ్మిదో వచనం చూస్తే ఇది ఈ వచనం మనకి చాలా మనకి చాలా సుపరిచితమే అంటే మనం చాలా చాలా చోట్ల చెప్పుకుంటాము చాలా చోట్ల ఈ దీని గురించి మాట్లాడుకొని ఉంటాం ఎందుకంటే ధనవంతుడు పేదవాడు ఒక విధంగా భయంగానే అమ్మో ధనవంతుడు అంటే పరలోకం పోడు పేదవాడు అంటే పరలోకం పోతాడు అని చెప్పని మనకు తెలిసిన వాక్యం ఎన్నోసార్లు చదివాము ఎన్నోసార్లు ప్రసంగంగానే ఇచ్చని ఉంటాం కాబట్టి ఈ రోజు ఈ వాక్యం గురించి మాట్లాడుకున్నాను మనం పద అధ్యాయం పంతొమ్మిది వచ్చినండి చూసినట్టయితే ధనవంతుడు ఒకడు ఉండేను అతడు పంతొమ్మిది నుండి చివరి వరకు చూసినట్టయితే ధనవంతుడను ఒకడు అతడు ఊద బట్టలను సన్నపునార వస్త్రంలో ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండేవాడు లాజులోన ఒక దరిద్రుడు వాడు కురుపులతో ధనవంతుని ఇంట వాకిట పడి అతని బళ్ళ మీద పడు కుక్క బళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునబోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాడిని కురుపులు నాకిను ఆ దరిద్రుడు చనిపోయి ఆ దరిద్రుడు చనిపోయిన తనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున కొనిపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి అప్పుడు అతడు పాతలంలో బాధపడుచు కండ్లెత్తి దూరం నుండి అబ్రహామును రొమ్మున ఆనుకొని ఉన్న లాజను చూచి తండ్రమైన అబ్రహామ నా ఎందు కనికర తన వేలికొనను నో ముంచి నా నాలుకొన చల్లాచుటకు రాజన్ను పంపు నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పిను అందుకు అబ్రహం కుమారుడా నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించి అలాగనే లాజరు కష్టం అనుభవించడాన్ని జ్ఞాపకం చేసుకున్నావు ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యుద్ధకు దాట గోరు దాటి పోజాలుకుంటున్నట్లును అక్కడ వారు మా యుద్ధకు దాటి రా మాకును మీకును మధ్య మహా అగాధం ఉండే అగాధం ఉంచబడినదని చెప్పాను అప్పుడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారుని ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటికైన నా తండ్రి ఇంటికి వాడిని పంపవలనని నిన్ను వేడుకున్నున్నాను అను అందుకు వారి యొద్ధ మోషయ్యు ప్రవక్తలు ఉన్నారు వారి మాటలు వినవలన చెప్పగా అతడు తండ్రి వైనా అలా అనవద్దు మృతుల నుండి ఒకడు వాళ్ళ యుద్ధకు వెళ్లిని ఎడలా వారు మారుమోన్స్ పొందుతారని చెప్పాను అందుకు అతడు మోసయ్యు ప్రవక్తులను వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నంబర్ అని చెప్పను ఇక్కడ ఈ పదహారు అదే నుండి చివరి వరకు మనం చూసినట్లయితే ఇక్కడ రెండు అంశాలు కనిపిస్తున్నాయి ఒకటి ఏంటంటే మరణానికి ముందు జీవించే జీవితం మరణం తర్వాత ఉండే జీవితం మరణం ఉంది అలా మరణం ముందు జీవితాన్ని మరణం తర్వాత జీవితాన్ని ఇక్కడ మనం చూపిస్తుంది చాలా మంది అంటారు మనం సువార్త ప్రకటించడాకెళ్ళినప్పుడు ఆ దేవుణ్ణి నమ్ముకోండి మీకు నిత్య జీవం వచ్చిందంటే చూసి వచ్చావా అని అంటారు అంటే రివర్స్ కౌంటర్ చేస్తారు నువ్వు చూసి వచ్చావా పరలోకం పరలోకం ఉంది నరకం ఉంది అని చెప్పన చెప్పనంటారు కానీ ఇక్కడ మనకు దేవుడు వాక్య రూపంలో చూపిస్తున్నాడు ఏంటంటే నరకం ఉంది పరలోకము ఉంది కాబట్టి ఈ ఈ వచనాలు ఈ రోజు అంతేకాకుండా నువ్వు పంతొమ్మిది ఇరవై రెండవ వచనాలు చదివినట్లయితే ఇక్కడ ఒక ధనవంతుడు కనిపిస్తున్నాడు అలాగే ఇంకొక దరిద్రుడు కనిపిస్తున్నాడు ముందుగా ఇక్కడ మనకు దరిద్రుడు కనిపిస్తున్నాడు అసలు దరిద్రుడు అన్నారు ఎందుకు ఏసు ప్రభు వారు చెప్పి రాపించారు ఆ దరిద్రుడు అన్న పదానికి అర్థమైంది దాన్ని మనం వివరించి చూద్దాం దరిద్రుడు అనే ఇరవై ఒక వచనం ఇరవై ఇరవై వచనం చూస్తే లాజురాని ఒక దరిద్రుడును వాడు కురుపులతో నిన్ను వాడై ధనవంతుడిని ఇంటి వాగట పడి ఉండేడు ఈ లాజ ఈ లాజురానే దరిద్రుడికి ఏంటంటే ఇల్లు లేదు అతనికి స్నేహితులు లేరు బంధువులు లేరు అతనికి భోజనం లేదు భోజనాన్ని సంపాదించుకున్న శక్తి లేదు అలాగే అతనికి ఒంటిలో ఆరోగ్యం లేదు ఆ అనారోగ్యానికి స్వస్థత కూడా లేదు అలాగే అతనికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కానీ లేవు అలాగే అతను చనిపోయిన తర్వాత కానీ పాతి పాతి పెట్టబడు పాతి పెట్టబడే పాతి పెట్టబడినట్టుగానే మనకి ఇక్కడ లేదు సమాధి చేసి సమాధి చేసి పాతి లేదు కాబట్టి ఇక్కడ చూస్తే అతనికి ఏమీ లేవు ఎందుకు అతని దరిద్రుడు అన్నారంటే అతనికి ఏమీ లేవు లోకంలో కానీ ఇక్కడ మనం ఇంకొక వ్యక్తిని చూసినట్టయితే ధనవంతుడు అని ఒకడు ఉండిన ఆ ధనవంతుడు ఊదరంగు బట్టలను సన్న పునార వస్త్రంలో ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండేవాడు అయితే ఈ ధనవంతుని చూస్తే అతనికి ఇల్లు ఉంది ఆరోగ్యం ఉంది బంధువులు ఉన్నారు రక్త సంబంధితులు ఉన్నారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అలాగే అతను చనిపోయిన తర్వాత సమాజ్ చేయబడ్డారు అంటే ఇతని కోసం చనిపోతే ఏడ్చే వాళ్ళని ఉన్నారు సమాజ్ చేయడానికి కానీ లాజర్కి అయితే లేరు ఈ వాక్యం చూసినట్టయితే వీళ్ళిద్దరిలో ఎవరి జీవితాలు మనం బాగున్నాయని చెప్పి చూసుకుంటే ధనవంతుడి జీవితం బాగుంది కదా కానీ దరిద్ర జీవితం బహు భయంకరంగా కదా ఈ రోజు ఈ ప్రేయర్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దరిద్రులు లాజర్ వంటి జీవితం మనం కోరుకుంటామా కోరుకోం కదా నాతోగా కలుపుకొని ఎంతో భయంకరంగా ఉందో ఆ స్థితిలో మనము ఊహించుకోవడానికి కానీ ఎంతో కష్టంగా ఉంది అయితే దేవుడు ఈ స్థితిని అనుమతించి అనుమతిస్తున్నాడు అనుకోండి ఏంది ప్రభా ఎందుకు నాకు ఈ కష్టాలు ఏంది నేనేం పాపం చేశాను అని చెప్పని మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటాం ఒకవేళ మనకు మనలో దేవుడి వాక్యంగా ఉంటే దేవుడి చిత్తాన్ని అంగీకరించి ఓహో మనలో విశ్వాసం అనుకో ఇది దేవుడి చిత్తం అయి ఉండొచ్చు అని చెప్పని మనం గమ్మ మనము దేవుడి చిత్తాన్ని అంగీకరిస్తాం ఈ తర్వాత కానీ మనం ఒక మానవ స్వభావాన్ని బట్టి ఆలోచిస్తే లాజరు యొక్క లాజర్ వంటి జీవితాన్ని మనం ఊహించుకోవడానికి గాని చాలా భయపడతాం ఆ జీవితాన్ని వద్దనుకుంటాం మరి మనకి ఏ జీవితం కావాలి పంతొమ్మిది వచనం చూస్తే ధనవంతుడు ఒకడు అతడు ఊద రంగు బట్టలు సన్నపునార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు బాగుంది కదా ఇతను ధనవంతుడు తనకిష్టమైన బట్టలు వేసుకుంటున్నాడు తనకిష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు తనకిష్టమైన ఆహారం తింటున్నాడు తన ఎంతో మంది సేవకులు ఉన్నారు సేవ చేయించుకున్నాడు ఇంత బాగుంది కదా ఇతని జీవితం మనమైతే ఈ జీవితాన్ని కోరుకుంటాం కదా ఒకవేళ మనలో మనలో దేవుని వాకి ఉన్న ఇంత జీవితం వద్దు అయినా దీంట్లో సగమైన చాలు అనుకుంటాం కానీ మనం సుఖాన్ని అయితే కోరుకుంటాం వద్దైతే ఆ వద్దనే అను కానీ అదే లాజల జీవితం చూసినట్లయితే అతడు దరిద్రుడు ఒంటి నిండా కురుపులు పుండ్లు అలాగే తిన్నాక ఆహారం కూడా లేదు ధనవంతుడు తిన్నగా పారేసిన ఆహారం తినేవాడు అతడు ధనవంతుడు తన బళ్ళ మీద ఉన్న రొట్టి ముక్కలు పారేస్తే అవి తినేటవాళ్ళు ఇంకా ఏముంది అక్కడ బల్ల అతని బళ్ళ మీద నుండి పడు రొట్టి ముక్కలు తాకలు తీర్చుకునే వాళ్ళను తీర్చుకున్న గోరెను కుక్కలు వచ్చి వాడిని కురుపులు నాకెను ఈ ధనవంతుడు ఏంది అక్కడ రొట్టెలు పడి రొట్లు అతను తిన్నగా పారవేస్తే అతడు ఈ రొట్ల కోసం వెయిట్ చేసే రోట్లో అంటే వాళ్ళు వేస్తే తినాలన్నట్టు అంతేకాకుండా ఈ కుక్కలు కానీ ఇప్పుడు కుక్కలు కానీ మనం ఆహారం వేస్తామని చెప్పని అవిగానే ఎదురు చూస్తామంటాయి వాటికి ఆహారం అవిగానే జీవించాలనుకుంటే వాటికి ఆహారం కావాలని చెప్పి వస్తూ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ బహుభయంకరంగా విషయం కనిపిస్తుంది ఏంటంటే ఆ కుక్కలు ఆహారం కోసం వెయిట్ చేస్తున్నాయి లాజరు వెయిట్ చేస్తున్నారు కదా లా ఆహారం పడగానే లాజరు కుక్కలతోటి మనకి ఇక్కడ చూసినట్టయితే ఆ వచనాన్ని అర్థం చేసుకుంటే లాజులు కుక్కలతోటి పోరాడేవాడు ఆహారం కోసం ఎందుకు అవి తింటే ఇతనికి ఉండదు ఇతను జీవించాలంటే ఎలాగా ఆహారం కావాలి కాబట్టి ఆహారం కోసం కుక్కలతోటి ఫైట్ చేసేటోడు ఫైట్ పోరాడేటోడు అతనికి శక్తి కానీ లేదు కానీ తను తినాలి తను జీవించాలి కానీ ఆహారం కావాలి ఎందుకని కుక్కలతో తరిమే ఆహారం తినేవాడు ఆ కుక్కలు ఆహారం తిన్నప్పుడు ఆ కుక్కలు ఏమైనా గమ్ముకుంటాయా గమ్ముకుండవు కదా నా ఆహారం తిన్నాయని చెప్పి అనుకుని ఏమన్నా ఏం చేస్తాయి అతని కురుపుల్ని అతనికి ఒంటికున్న గాయాల్ని నాగుతున్నాయా అతని కుక్కలు వచ్చి అతని కురుపులు నాగుతున్నాయి అతనికి ఆహారం దొరకనందుకు ఆ కుక్కలు వచ్చి అతని కురుపులు నాగు అతను అతన్ని పుండ్లు అంటే ఆ గాయాలు నాకుతున్నాయి ఎందుకు ఆ గాయాలు నాకుతున్నాయి అంటే ఆ గాయాల నుండి బహు భయంకరమైన చీము రక్తం నీసు ఆ వాసన దెబ్బకి అవి అతన్ని నాకేటివి ఎంత భయంకరంగా ఉందో కదా ఆయన స్థితి ఆలోచించుకుంటేనే అసలుకి ఆ స్థితిలో మనం ఉంటే ఎలా ఉంటామా అని చెప్పని ఆలోచించుకోవడానికి బహు భయంకరంగా ఉండేది కానీ కానీ అతను అట్టాగే జీవనం సాగిస్తూ ఉండేవాడు ఇరవై వచన ఇరవై ఇరవై రెండో వచనం చూస్తే ఆ దరిద్రుడు చనిపోయి దేవదోతుల చేత అబ్రహాం రొమ్మున కొనిపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి అప్పుడు అతడు పాతాలలో బాధపడుచు కన్నులెత్తి దూరం చూసి అబ్రహాము అతని రొమ్మున లాజును చూసి తండ్రి అయిన అబ్రహామును కనికరపడి కని ఇక్కడ చూసినట్టయితే ఆ దరిద్ర చనిపోయి దేవతతో చేత కొనిపోబడి అబ్రహం రుమున ఉన్నాడు కానీ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి అతడు ఎక్కడ ఉన్నాడు పాతాలు పాతంలో బాధపడుచు ఉన్నాడు ఈ వచనాలు ఈ వచనాలు చూసినట్లయితే చనిపోయిన తర్వాత పాతి నరకానికి వెళ్ళిన ధనవంతుని జీవితం కావాలా లేకుంటే చనిపోయిన తర్వాత అబ్రహం రొమ్మున ఉన్న లాజ జీవితం కావాలా మనకి ఏ జీవితం కావాలి ఖచ్చితంగా మనం లాజర్ జీవితానే కావాలనుకుంటాం కదా ఎందుకంటే లాజరు చనిపోయిన తర్వాత అబ్రాహం రుమ్ అంటే అబ్రహం రుమ్ అంటే అదొక స్థలం పరి దేవు దేవుని సేవకులు పరిశుద్ధులు అందరూ ఉండే స్థలం అక్కడ కొనుక్కోబడ్డాడు అంటే అక్కడ ఏమి లేదు కష్టాలు ఏమి లేవు ఈ లోకంలో కష్టాలు పడ్డాడు కానీ అక్కడ కష్టాలు ఏం లేదు సంతోషంగా ఉన్నాడు అదే అదే బ్రతుకున్నప్పుడు లాజర్ జీవితాన్ని లాజర్ జీవితాన్ని కోరుకుంటా అలాగే అక్కడ ఎంతో సుఖంగా ఉండడుతాను కానీ ఈ ధనవంతుడైనా ఈ ధనవంతుడు ఏమో నరకానికి వెళ్ళిండు మనం ఈ రెండిట్లో చూసినట్టయితే బతుకున్నప్పుడేమో ధనవంతుడి జీవితం కావాలని కోరుకుంటాం మనకు ధనవంగా ఉండాలి మనకు అన్ని ఉండాలి మనకు బంధువులు ఉండాలి మనకు మిత్రులు ఉండాలి స్నేహితులు ఉండాలి ఇల్లు ఉండాలి వాకిళ్ళు ఉండాలి అన్ని ఉండాలని చెప్పి కోరుకుంటాం కానీ చనిపోయినప్పుడు మాత్రం లాజ జీవితాన్ని కోరుకుంటాం ఈ విషయాలు ఏందా ఎందుకు దేవుడు ఇవి రాపించండి అని చెప్పి మనం చూసినట్లయితే లాజర్ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది లాజరు తనకి ఏమి లేకున్నాను ప్రభు ఆయన దేవుణ్ణి ఎంత నమ్మికు ఆ నమ్మిక ఆయన నమ్మ అతను దేవుణ్ణి విశ్వాసం విశ్వాసం కలిగి ఉన్నాడు దేవునికి అట్ల విశ్వాసం నమ్మకం ఉంది ఆ విశ్వాసం అతన్ని దేవుణుని దూరం చేయలేదు అతని చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా దేవుడిని నిందించలేదు దూషించలేదు దేవునికి దూరం కలిడు అలాగే ధనవంతుని మీద కానీ అసూయ అన్నిటికీ ఓర్చుకున్న శక్తి ఓర్చుకున్నాడు ఈ విషయం ఈ వచనాలను మనం చూసినట్టయితే ఏసు ప్రభు వారు ఈ వాక్యను ఎందుకు రాయించారంటే లాజల్లాగా బ్రతకండి భూమి మీద ఏ విధంగా పైన ఏ విధంగా భూమి మీద ఒక విధంగా పైన ఒక విధంగా ఉండదు దాన్ని ఎందుకంటే భూమి మీద మనం ధన్వతులుగా ఉండి పైన నరకానికి వెళ్ళడం దేవుడి చిత్తం కదా నరకం అనేది మన కోసం చేయలేదు అది సైతాన్ గురించి చేసింది కాబట్టి మనము దేవు ఎటువంటి స్థితుల్లో ఉన్న దేవుణ్ణి మయంపరచాలి ఘనపరచాలి అనే వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తుంది అబ్రహాం యొక్క లాజర్ యొక్క విశ్వాసాన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది ఉదాహరణ ఉదాహరణకి మనం చూస్తే అతనికి ఈ ఇటువంటి సమస్యల్లో కానీ ఇటువంటి భయంకరమైన స్థితిలో పోతున్నా కానీ అతని అతని యొక్క విశ్వాసాన్ని ఏవి ముట్టుకోలేకపోయినాయి ఈ ఇల్లు లేదనే అంశమ ఇల్లు లేదనే విషయం కానీ ఆరోగ్యం లేదనే విషయం కానీ ఈ చుట్టుపక్కల లేరు ఆహారం సంపాదించుకునే శక్తి లేదు అనేవి ఏవి అతన్ని ముట్టుకోలేకపోయినాయి అతనిలో ఉన్న విశ్వాసాన్ని ఏ మాత్రం ముట్టుకోలేకపోయాయి కాబట్టి ఈ రోజు మనంగా అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి ఈ రోజు పరిచారకులు ఏం చెప్తారంటే దేవుని దగ్గర రాండి మీ దేవుని దగ్గరికి రాండి మీ కష్టాలు పోతాయి దేవుని నమ్ముకోండి మీకు ఇల్లు వస్తాయి మీకు వాకిల్లు వస్తాయి అని చెప్తా ఉంటారు దేవుడు మీకు సంత పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది వివాహం సంతానం సంతానం ఇస్తారు అని ఆ మంచి ఆరోగ్యం వచ్చిందని చెప్తారు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహం ఎంతో కష్టంగా పోయాడు అయినా కానీ అతను పరలోకంలో ఉన్నాడు అంటే కష్టాలు మనల్ని కష్టాలు కానీ మన మనల్ని నుండి ఎడబాపకూడదని చెప్పి చూపిస్తున్నాయి అలాగే ఎన్ని ఎన్ని ఎన్ని సమస్యలు వచ్చినా అతనిలో విశ్వాసం కాదని కాబట్టి మనలో గాని ఎన్ని కష్టాలు వచ్చినా కొంతమంది కష్టాల కోసమే వస్తారు అవి వచ్చిన తర్వాత పొందుకుంటారు వెళ్ళిపోతారు అలాగే మనం ఉండకూడదు మనలో దేవుడిలో విశ్వాసంతో ఉండాలి మనము దేవుడు మనం మనం దేవుని గురించి చెప్పేటప్పుడు కానీ మా దగ్గరికి దేవుని దగ్గరికి మీకు ఆస్తులు వస్తాయి మీకు అంతస్తులు వస్తాయి మీకు పెళ్ళవుతుంది అని మనం చెప్పి వాళ్ళని రప్పిస్తాం వాళ్ళు వస్తారు తీరా వాళ్ళు అడిగిని పొందుకోపోతే మీ దేవుడు ఏం చేయలేదని దూష చెల్లిపోతారు అలాగే ఒకవేళ వాళ్ళు అనుకున్న జరిగితే ఈ అతని జీవితంలో ఎవరైతే చెప్పాడో నీకు వస్తాయని నీకు దేవుడు నీకు ఆస్తులు వస్తాయి అంతస్తులు చెప్పి వ్యక్తిని పొగుడుతా ఉంటారు అంటే ఎట్లాగానే ఏ విధంగా దేవుడికి మహిం రాకుండా మధ్య మధ్యవర్తిగా పాస్ట్ అనే వాళ్ళు చాలా మధ్యవర్తిగా మంచిగా ఉంటున్నారు కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే కష్టాలు రావు సుఖాలు రావు అని మనకు చెప్పలేదు కదా ఈ లోకంలో మనకి శ్రమ అంటే నన్ను వెంబడించవారు తను తను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నారు అంటే ఏంటిది శ్రమ ఈ లోకంలో శ్రమలు వస్తాయి శ్రమలు రావని ఎక్కడ చెప్పలేదు ఒకవేళ అతని ముందు ఏమంటారు ఏసు ప్రభువు నా నీతిని రాజ్యాన్ని ఎత్తుకండి అప్పుడు మీకు కావాల్సిన నేను ఇస్తా అంటాడు మనకు ఏం కావాలో అతను ఆయన ఇస్తా అంటున్నారు మనం ఆయన రాజ్యాన్ని ఆయన ముందు ఆయన రాజ్యం ఆయన నీతిని రాజ్యాన్ని ఎతకాలి అప్పుడు మనకు కావాల్సిన కానీ మనం ఎలా చెప్తున్నాం ఇవన్నీ వస్తే మీరు రాండి అని చెప్పని విశ్వాసం పెంచుతున్నాం కానీ విశ్వాసం గురించి మనం అసలు మెయిన్ పాయింట్ విశ్వాసం ద్వారా దేవుణ్ణి దేవుని యొద్గా మనం పరలోకి రాజ్యం పోతాం ఆ ప్రంగాణ విశ్వాసాన్ని బట్టి కదా దేవుని కుమారుడు అని కానీ ఆ విశ్వాసం గురించి మనం చెప్పకుండా మిగతా అన్నీ చెప్తున్నాం ఈ రోజు విశ్వాసం అనేదే కరువైపోతుంది విశ్వాసం గురించి చెప్ప అది చెప్పకుండానే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ దేవుణ్ణి దూషిస్తున్నారు వెళ్ళిపోతున్నారు మీ దేవుడు ఏం చేస్తాడు నాకేం చేయలేదు కదా పొందుకోలేదు అని చెప్పని వెళ్ళిపోతున్నాడు కానీ దేవుడు ఆ మాటలైతే చెప్పలేదు కదా ఇస్తాడు మనకు కావాల్సినప్పుడు అవసరమైనప్పుడు ఇస్తాడు ఎంత మనం ఎలా ఎలా దేవు మనం దేవుని వాక్యాన్ని ఎలా వక్రీస్తున్నాం అంటే లేనివి కానీ ఉన్నమని చెప్తున్నాం ఇలా చేయడం వల్ల వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు తొలిగిపోతున్నారు ఇలా చే ఇలా చేయడం వల్ల వాళ్ళు విశ్వాసంలో లేకుండా వాళ్ళు కావాల్సిన అడగడానికి వాళ్ళు కావాల్సిన పొందుకోవడానికే వస్తున్నారు ఒక నిత్య జీవం ఉందంట మన పాపాలు మన దోషల కోసం ఏసు చనిపోయారంట మనం ఈ లోకంలో పాపం పాపంలో చనిపోకూడదు మనం నిత్య జీవానికి అని చెప్పలేదు ఈ లోకంలో జీవించే యాభై అరవై సంవత్సరాల కోసము ఏ ఇక్కడ మంచిగా దర్జా బ్రతకాలి మనం ధనవంతులుగా ఉండాలి మనకి ఒక ఇల్లు ఉండాలి మనం మన పిల్లలు మంచి చదువు మనం మంచి ఒక స్థాయిలో ఉండాలని చెప్పని వస్తున్నారు ఆయన మన కోసం చేస్తున్న సిలువు సిలువు త్యాగాన్ని ఎవరు ఈరోజు చెప్పట్లేదు ఆయన ఎందు విశ్వాసం గురించి ఎవరు చెప్పట్లేదు ఆయన ఒక సిలువు మరణం ఎందుకు చనిపోయింది ఆయనకు అంత అవసరం ఏముంది మన కోసం చనిపోవడానికి పాపంలో మన కోసం చనిపోవడానికి ఏం లేదు కదా కానీ అతను ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించడం మన పాపలుగా చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళలేమని చెప్పని ఆయన మన కోసం వస్తే ఈరోజు మనం ఎలా చెప్తున్నాం అంటే మీ దగ్గర కావాలంటే రా ఇలా చెప్తున్నాం కానీ ధనవంతుడు ధనవంతుడు అయినా కానీ అతను ఏమైనా పర్లోక రాజ్యానికి వెళ్ళాడా లేదు నిత్య అగ్నిలోకి వెళ్ళిండు కాబట్టి మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని మనం దేవుడి దగ్గరికి వచ్చాం ఎటువంటి స్థితుల్లో ఉన్న దేవుడిని మహింపరిచేది నేర్చుకోవాలి దేవుడి మనము ఎటువంటి కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా మనం దేవుడిని గణపరచడం నేర్చుకుంటే అదే మనం మంచిది భూమి మనం అనుకుంటాము దేవుడిని దేవుడిని వెంబడించాలి అనంటాము కష్టాలు వస్తే మరి అలాగా అని అనుకుంటాం దేవుడు భూమి కష్ట దేవుడు ఎందుకు భూమి కష్టాలు ఇస్తా అన్నాడు కదా మేము దేవుడిని అంబడించాలనుకుంటారు కొంతమంది భూమి క్షేమం కోసం కాదు కానీ పరలోకం కోసం మనము దేవుడిని అడగాలి ఏసయ్య భూమి మీద క్షేమం ఇవ్వనని చెప్పట్లేదు దాని సమయం బట్టి ఆయన ఇస్తా అన్నాడు ఒకవేళ క్షేమం లేకపోయినా కానీ స్థిరంగా ఉండండి విశ్వాసంలో ఉండండి నా ఎందు ఉండండి అని అది మంచిది అని చెప్పని దేవుడు ఈ వా ఈ వచనాల ద్వారా ఈ ఉపమానం ద్వారా మనం చెప్తున్నాడు మనం ఈ లోకల్ని అన్ని సంపాదించుకుంటాం ఒకవేళ అడిగినవన్నీ ఒకవేళ ధనవంతుడు అన్ని సంపాదించుకుంటే ఒకవేళ మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం ఉండదు కదా వాక్యం వచనంగానే ఉండేది ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అంటున్నాడు ఈ రోజు ఎంతో మంది దేవుణ్ణి దేవుణ్ణి ఈ రోజు ఎంతో మంది అన్ని అడుగు దేవుణ్ణి అడుగుతున్నా సంపాదించుకుంటున్నారు నీకు నేను నీకు నువ్వు ఎన్ని సంపాదించుకున్నా ఏమి ప్రయోజనమా అవన్నీ మనల్ని పరలోకాన్ని పంపిస్తున్నావా పంపించట్లేదు కాబట్టి ఈ రోజు ఎంతో మంది కోట్లు కట్టుకొని ఎంతో మంది ఆస్తులు సంపాదించుకొని ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ పరలోకం పోతారా పోరు ఖచ్చితంగా నరకానికే పోతారు ఎందుకు వాళ్ళు దేవుడు ఎందుకు విశ్వాసం లేదు భయభక్తులే ముందు దేవుని ఎందు భయభతులు కలిగి ఆయన ఆజ్ఞలు కనుక్కొని ఆయన చిత్తాసారం మనం జీవిస్తా ఉంటే మనం ఖచ్చితంగా పర్లోకం పోతాం లాజరు కష్టాల్లో కూడా ఎక్కడ దేవుణ్ణి దూషించలేదు ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ దేవుణ్ణి దూషించకుండా దేవుని ఎందు భయభత్తులు కలిగి జీవించి దేవుని భయభత్తు దేవుని కలిగి ఏ స్థితులను దేవుణ్ణి గణపరచండు అబ్రహాం రూమును ఉన్నాడని చెప్పి వాక్యశాలుస్తుంది అంటే లాజర్ కష్టాల్లో కానీ అబ్రహాం అంటే విశ్వాసాన్ని చూపించాడు అటువంటి విశ్వాసం ఈ రోజు మనం చూపించగలుగుతాం చాలా కష్టంగా ఉండి కదా కష్టాల్లో ఉన్నప్పుడు విశ్వాసం చూపించాలంటే చాలా చాలా కష్టంగా ఉండింది నా జీవితంలో నేను చూసుకుంటే నాకు ఒక ముందు నా సాక్ష్యం ఈ గ్రూప్ చాలా మంది ఉన్నారు నాకు నేను మామూలుగా నేను చదువుకునేటప్పుడు చర్చకి వెళ్ళేదాను మా అంటే పెళ్లి కాక ముందు చర్చికి వెళ్ళు నువ్వు దేవుణ్ణి తెలుసుకో అని చెప్పనంటే ఆ మనసులు అనిపించేదే మా దేవుడు ఉండగా నీ దేవుడి కాడికి ఆడెళ్ళాలి అని చెప్పిన కానీ పైకి సరే లేక అని చెప్పనే దాన్ని తర్వాత చర్చికి స్టార్ట్ చేశాం చర్చికి నాకు అసలు ఈ వాక్యాలు ఇవన్నీ ఏమి తెలిసేటివి కదా ఎందుకంటే ఆయన కోసం వెళ్ళేదాన్ని కానీ దేవుని యొక్క మర్మాలు ఏం తెలియదు కానీ మనసులో ఏమి మా దేవుడు ఉన్నలే అని చెప్పన్నట్టుకుండేదాన్ని కానీ ఇంకా దేవుడు ఇంకా పెళ్లి ఇంకా దేవ ఇంకా మంచిగా చర్చికి వస్తా ఉన్నా అయితే అప్పటికి నామకర్థ క్రైస్తువులాగే ఉండేదాన్ని వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని ఒక బైబుల్ చదివేదాన్ని కాదు నాకు ప్రార్థన చేసుకున్న కానీ జరుగుతుంది కాదు ఒక పాట పాడేదాన్ని కాదు ఏముండేది కదా నా జీవితంలో కొంత ఇంకైతే నాకు పెళ్ళైన తర్వాత గర్భం వచ్చింది గర్భం వచ్చిన తర్వాత ఆరో నెలలోనే నాకు పాప మంచిగా లేదని చెప్పారు కాళ్ళు వంకరగా ఉండేయని కానీ నేనైతే ఉంచుకున్నా ఎలా ఉన్నా పర్వాలేదు మనం చూసుకుందాము ఒకవేళ కాల్ ఆపరేషన్ చేపిస్తే వస్తే ఏమని చెప్పని నేను ఉంచుకున్నాను ఉంచుకొని మంచిగానే ఉంది ఆ బిడ్డ బిడ్డ పుట్టేటప్పుడు నేను మంచిగా ఆ బిడ్డని కనలేకపోయాను అలాగే అక్కడ డాక్టర్లుగా నార్మల్ వెళ్ళాలంటే మీకు తెలిసినట్టే నేను పుష్టి చేయలేకపోయాను వాళ్ళేమో తల పట్టుకొని బయటకు లాగిండు ఆ బిడ్డను ఆ లాగేసరికి ఆ బిడ్డ తలలో నరాలు చితికి ఆ బిడ్డకి పిడుసులు వచ్చేటివి పిడుసులు వచ్చి ఎంత భయంకరమైన స్థితి మా నా జీవితంలో నేను కష్టం అంటే ఎందుకని నాకు అస్సలు తెలియదు పెళ్లి కాక ముందు ఎంత మంచిగా కవరిని తిండి తినేదాన్ని కోరినట్టు జీవించేదాన్ని నా తండ్రి ఒక కష్టంగానే తెలవకుండా జీవి నేను అట్టా పెంచండు మంచి తిండి మంచి ఏది నగడిగినా ఇది నాకు ఇది కావాలి అంటే ఇది తీసిచ్చేవాడు అలాగని మా నాన్న ధనవంతురాని కాదు ఆయన రోజు కూల్ అయినా మమ్మల్ని అట్టాగా మమ్మల్ని అట్ట పెంచండు ఒకరింటికి పోకూడదు అని చెప్పన్నట్టుగా అందుకే నాకు మా నాన్నగారు అండి చాలా ఇష్టం అయితే అలా జీవించి నన్ను ఇంకా నాకు ఆ బిడ్డ పుట్టిన తర్వాత కష్టాలు అంటే ఏంటి ఆ రోజు నుండి అర్థమయ్యాని అసలుకి నలుగురు ఇంటి పట్టినన్నాం పరిశుద్ధ్రావు గారు ఏమో కాలేజీకి నేనేమో నా మా చెల్లెం చెల్లెం చిన్న పిల్ల బహుశా ఒక పదకొండు పన్నెండు సంవత్సరం నాకేమో పదిహేడు సంవత్సరాలు నాకు అంత జ్ఞానం లేదు పనులు ఇవన్నీ అయితే మా అమ్మ పాపను పట్టుకొని హాస్పిటల్ ఉండేటవాళ్ళు మా అత్తయ్యమ మావయ్య హైదరాబాద్ లో ఉండేటోళ్ళు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విచ్చిన వైపు ఒక్కొక్క చోట ఉండేటవాళ్ళం పెట్టుకొని ఉన్నారు ఇంకా ఒకరోజు పాస్టగారు రోజు చెప్పారు నువ్వు దేవుడిని నమ్ముకో అని చెప్ప నిర్గమ వచనం చూపించారు ఇరవై వచనంలో భూమి విగ్రహాలను వేటిని పూజించొద్దు అని చెప్పను అనేసరికి సరే అని చెప్పి నా మనసులో తీర్మానం తీసుకో మా అమ్మ మా నాన్నతో అంటే మా అమ్మ మా ఏంటంటే నా మాటకి గౌరవిస్తారు నేను చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే వాళ్ళు నా మాటకి గౌరవిస్తారుమ్మా ఎట్టగా విగ్రహాలు తీసేస్తే మన పాప బతికిద్దేమమ్మా మనము విగ్రహాలు తీసేద్దామ్మా ఎన్నొద్దు నానా అని చెప్ప నేను చెప్పినప్పుడు వాళ్ళు సరేనమ్మా తీసేద్దాం అని చెప్పని తీశారు కానీ నా బిడ్డ బతికిందనుకుంటున్నారా బతకల చనిపోయింది కానీ వాళ్ళు చెప్పారు ఈ రోజు విశ్వాసం కష్టాలను ఎదుర్కొనే సమస్య ఎదుర్కొనే శక్తిని ఇవ్వట్లేదు విశ్వాసం ఇట్లేదు వాళ్ళేం చెప్పారు అవి తీసేస్తే నీకు బిడ్డ బతికిద్దాను నా కానీ బతకల కానీ నేను ఇంకా ఇంకా ప్రార్థనే చేసుకున్నా బిడ్డ చనిపోయిన తర్వాత కానీ నేను వందనాలు చెప్పుకున్నా ప్రభావ నీకు వందనాలి ఈ బిడ్డని ఎందుకు తీసుకున్నావో నాకు నాకైతే తెలియదు కానీ ఏదైనా మేలుకే అని చెప్పాను నేను అప్పుడే తెలియని వయసులోనే తెలియని దేవుని గురించి తెలియనప్పుడే దేవునికి వందనాలు చెప్పుకున్నా అయితే ఇంకా ఆ బిడ్డను తీసుకున్న ఆ బిడ్డను తీసుకున్న తర్వాత ఇంకా రోజు ప్రార్థన చేసేదాన్ని నేను యోగులు చిన్న అంటే వినడం అనేది అయితే చదవలేదు ప్రభు ఒకరిని తీసుకుంటే నువ్వు ఇద్దరిని ఇస్తూ రెండు నింతలు ఆశీర్వాద ఇస్తూ కదా నాకు మంచి బిడ్డని ప్రభావ నేను అయితే విడిచిపెట్టి పోను ప్రభా నేను ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకూడదు అని చెప్పని ప్రార్థన చేస్తూ ఉండే ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని దేవుడికి బహు దుఃఖంగా ఉండేది అందరు పిల్లలు పాటు కన్నా వారి చూసినప్పుడు నాకు దుఃఖం కానీ అది కుళ్ళు కుతంత్రాలుగా కాకుండా అదొక బాధ అయ్యో నా బిడ్డ నా పక్కన లేదని చెప్పాను బాధ వచ్చేది కానీ నేను విశ్వాసంలో అయితే దేవుడిని అయితే ఎరిగిన దేవుడి తెలిసినప్పుడు కానీ లోకాసారంగా ఉన్నా కానీ ఆయన మీద నమ్మకం ఉంది దేవుడి నాకు మంచి చేస్తాడని చెప్పాను ఇంకా నేను అలాగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇంకా నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది తెలిసిన తర్వాత ఇంకా ఆరో నెల దాకా నాకు టెన్షన్ టెన్షన్గా ఉండింది ఎందుకంటే ఆ స్కాన్ రిపోర్ట్లు ఏం ఏ మన మ్యాన్ రికం అంటున్నారు అవే లోప వాళ్ళు ఎలా ప్రభావం అని చెప్పను ఇంకా నాకైతే టెన్షన్ టెన్షన్ ఉండేది ఇంకా బిడ్డ ఆరు నెలల స్కానింగ్ దీపించడానికి వెళ్తే ఎక్కువ జనిక్ ఫోకస్ ఉందమ్మా అని అన్నారు ఎక్కువ జనిక్ ఫోకస్ అంటే ఏంటిది ఏంది అసలుకి అని చెప్పని ఇంకా ఆయన మేమేంటంటే ఏదైనా చూస్తే ఇంకా క్రోమ్ లో అసలు దాని గురించి ఏ ఎవరిని అడగం ఫస్ట్ మా గురించి మేము ఒక అవగాహన వచ్చిన తర్వాత పక్కన మళ్ళీ అడుగుతాం అయితే ఏందని చెప్పి చూస్తే అది గుండి మీద ఒక మచ్చ లాంటిది అంట అయితే డాక్టర్ కాడికి వెళ్తే అదేం కాదమ్మా చాలా మందికి ఉంటది అదేమి పని చేయదు అదేమి హాన్ చేయదు అని చెప్పాను కొంతమంది ఏమో మనకేమో గూగుల్ చూస్తేనేమో అది దానివల్ల డౌన్ సిండ్రోమ్ వస్తుంది తిక్కల పిల్లలు పడతారు అని చెప్పానని ఉంది ఇంకా ఇంకో ఇంకా ఈ డాక్టర్ నమ్మలేక ఇంకో డాక్టర్ కాడికి వెళ్ళాం ఇంకో డాక్టర్ కాడికి వెళ్తే అదేం కాదు నేను స్మార్ట్ కేసులు చాలా చూశాను అన్నారు కానీ నేనైతే మేడం ఇది మనకి ఎలా తెలిసిద్ది మీకు డౌట్ కొంటే మీరు ఒక టెస్ట్ చేయించుకున్నామ్మా అని చెప్పాను డబల్ మార్కర్ టెస్ట్ అని రాశారు ఆ టెస్ట్ చూపించినప్పుడు అది రిజల్ట్స్ రావడానికి వారం రోజులు పట్టిద్ది ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ రిజల్ట్స్ వచ్చేదాకా ప్రతి దినము ఏడుపు ఎందుకు ఈ బిడ్డ బాగుండిద్దా లేదా ఒకవేళ బాగాలేకపోతే తీసేస్తా అంటారు అయ్యో నేను ఈ బిడ్డను చంపుకోలేను ఆల్రెడీ ఒక బిడ్డ పోయింది అని చెప్పను ఎంతో బాధలో రోజు ప్రార్థన ఇంకా ఆ రిజల్ట్స్ వచ్చింది నాకు ప్రార్థన చేసేదాన్ని వచ్చినప్పుడు అది ఏం కాదు కట్ ఆఫ్ మంచిగానే వచ్చింది అంతా బానే ఉంది అని చెప్పని వచ్చింది దేవుని కృపను బట్టి ఈ రోజు ఆ బిడ్డని మీరు అందరూ చూస్తున్నారు పాటలు పాడుతుంది ఈ గ్రూప్ లో ఉన్న అందరికి తెలుసు ఆ దేవుని కృపను బట్టి దేవుడు మంచిగా ఆ బిడ్డని మంచిగా మంచిగా ఇచ్చిండు అలాంటి స్థితుల్లో కానీ ఎంతో గొడ్డి స్థితిలో పోయినప్పుడు కానీ అయితే నేను ఎరగనప్పుడు కానీ దేవుడిని ఎంత విశ్వాసం పెట్టుకున్నా నువ్వే ఇంకా నేను వెనకపోకూడదు ప్రభావ నేనైతే విగ్రహాలు పెట్టు మళ్ళీ పూజించకూడదు నేను నిన్నే నువ్వే నమ్మకమైన దేవుడు నువ్వు మాటిస్తా మాట తప్పు నేను వెంబడిస్తున్నా పాప అని చెప్పాను అడిగినప్పుడు దేవుడు ఇచ్చిండు నేను పొందుకున్నాను అలా కొన్నిసార్లు పొందు ముందు సారిని పొందుకోలేకపోయాను అలాగని నేను నిరుసాహపడలే ఈ రోజు మనం కానీ ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఉన్నప్పుడు విశ్వాసంలో లేకుండా విశ్వా త్రుట్టిల్తా ఉంటాం విశ్వాసంలో ఉన్నప్పుడు ఏంటంటే నా దేవుడు మంచే చేస్తాడు ఏదైనా నా మంచి ఆయన ఆయన ఏదో మంచిది మంచిదే మంచిగా చేస్తానని చెప్పాను నాకు ఆ రోజు ఆ రోజు బిడ్డను తీసుకున్నప్పుడు కొద్దిగా బాధ వేసింది అయ్యో ఏవో తీసుకున్నావు అని చెప్పాను కానీ ఈ రోజు నాకు సంతోషంగా ఉంది ఎందుకు చెప్పమంటారా నా బిడ్డ ఖచ్చితం పర్లోకంలో ఉండిద్ది బిడ్డ ఎందుకంటే చిన్నపిల్లలు ఇటువంటి వారితే పర్లోక రాజ్యం అన్నారు ఆ బిడ్డ పర్లోక రాజ్యాలు ఖచ్చితంగా ఉండిద్ది ఈ రోజు ఇంకా మా జీవితాలు మేము చూసుకోవాలి ఆ బిడ్డ ఆ బిడ్డ ఉండంటే ఆ బిడ్డ మంచంలో ఉండుంటే ఈ బిడ్డను చూస్తే ఆ బిడ్డలు చూస్తే రోజు కన్నిటితో ఏడ్చేదేనేమో ఎంతో తెలియని బాధ అయ్యో ఈ బిడ్డ ఈ బిడ్డను ఎదుగుదలం చూడాలా ఈ బిడ్డ ఎదుగుదల లేని చూడాలా ఎంత కష్టంగా ఉండేది అప్పుడప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటే ప్రభావ ఆ రోజు నాకు అర్థం కాలేదు కానీ ఈ రోజు అర్థం అవుతుంది ఆ బిడ్డను తీసుకోవడమే మంచిదైంది ప్రభ లేకుంటే ఈ రోజు నేను ఎంత ఆ బిడ్డను చూసినా నాకు మనశ్శాంతి ఉండేది కాదు ప్రభావ ఎంతగానో ఏడుస్తూ ఉండేదని అని చెప్పని అసలుకి ఎంతో తెలియని సంతోషం వస్తుంది బాధ ఎందుకంటే ఆ బిడ్డ పరలోకంలో ఉందని తెలుసు కాకపోతే నా దగ్గర ఫిజికల్ గా లేదు అంతే కదా కాబట్టి ఇక్కడ కానీ ధనవంతుడు తనకి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దేవుని విడిచిపెట్టలేదు నేను ఈయనంతా ఈయనంత కష్టాల్లో ఉండని పోలేదు కానీ కానీ ఈయనైతే ఎన్ని కష్టాల్లో పోయిండు తనకి ఎవరు లేరు ఒక బంధువులు లేరు ఒక స్నేహితులు లేరు ఒక ఆదరణ ఇచ్చేవాళ్ళు లేరు లేరు కానీ అతను దేవుని నమ్మికు ఉంచుండు దేవునిలో విశ్వాసంలో ఉన్నాడు కాబట్టి మనం చూసుకున్న కాదల్సి లేకపోయినాయి ఈరోజు మన చుట్టూ ఉన్న ఈ శ్రమను చూసి మనం అవి మనలో ఉన్న విశ్వాసాన్ని ముట్టుకుండా వాటిని మనం దూరంగా ఉంచాలి ఎన్ని వచ్చినా కానీ మనం వాటిని దూరంగా పెట్టాలి ఉదాహరణకు మనం చూస్తే మనకు తెలుసు తాజ్మహల్ ఉంది తాజ్మహల్ షాజహాన్ ముంతాజ్ తన భార్యకి గిఫ్ట్ గా అది కడతాడు ఆ రూపం చూస్తే ఎంత బాగుంటుంది మధ్యలో ఒక భవనం చుట్టూరు నాలుగు స్తంభాలు ఉంటాయి నాలుగు స్తంభాలు మీరు చూసినట్టయితే అవి కొద్దిగా ఏటవాళ్ళుగా బయటకు గట్టుంటారంట ఎందుకని చెప్పాను నేను మామూలుగా క్రోమ్ లో కొట్టి చూస్తే ఎందుకంటే భూకంపం వచ్చినప్పుడు అవి ఆ భవనం మీద పడకుండా బయటకు పడేటట్టు అంటే అవి పడిన మళ్ళీ కట్టుకోవచ్చు భవనం మీద పడకూడదు అని చెప్పని బయటకు కట్టిండట ఎటువంటి భూకంపాలు వచ్చినా ఎలా వచ్చినా కానీ అది బయటకు పడాలని దాని భవనం మీద పడకుండా ఉండేటట్టు కట్టిండు ఆయన మనిషికి ఎంత తల ఆయనకి ఎంత తెలివి కదా అది పడిపోతే ఒకవేళ పడిపోదు ఒకవేళ పడిపోతే దాని మీద పడకుండా బయటకు పడాలని దూరంగా కట్టిండు అంట ఈరోజు మనం కానీ మనలో ఉన్న విశ్వాసం అనే భవనంలో చుట్టూరు ఈ స్తంభాల లాగా నాలుగు స్తంభాల లాగా మన చుట్టూరు ఒక ఇల్లు లేదు ఒక ఆరోగ్యం లేదు ఒక తిండి లేదు అనే ఈ లోక సంబంధించినవన్నీ ఏమి మనం ముట్టుకోకుండా మనం కానీ దూరంగా పెట్టాలి అవి వచ్చినా మనం కదల్చబడకూడదు లాజర్ కూడా కానీ వాటిని దూరంగా పెట్టండు అతను అతన్ని ఏమాత్రం అవి కదాల్చలేకపోయినాయి అతను ఎంతో నిరీక్షణతో ఉన్నాడు ఎంతో విశ్వాసంతో వాటి అన్నిటినీ దూరంగా పెట్టాడు అతనిలో ఉన్న విశ్వాసాన్ని అవి బయట అతన్ని ఎంతగానో బాధపడుతున్నాయి కురుపులు అంటే ఒక గుళ్ళు ఎంత నగైతే మామూలు వంట చేస్తున్నప్పుడు వా నూనె చినుకులు ఆ నూనె చిటుకులు పడి పుండ్లు వేస్తేనే అవి ఎంతగానో మంట ఎంతగానో ఉండేది అతను కుంటి నిండా ఆ కురుపులు ఆ కురుపులో అతని శరీరాన్నే గాయపరచగలిగినాయి కానీ అతను ఉన్న విశ్వాసాన్ని ముట్టుకోలేకపోయినాయి ఎటువంటి విశ్వాసంలో ఉన్నాడు అతను అతను ఎంత తక్కువ అతను ఎంత ఎంత దీన స్థితిలో ఉన్నా కానీ అతను విశ్వాసాన్ని అయితే ఆ పరిస్థితులు ముట్టుకోలేకపోయినాయి కాబట్టి ఈ రోజులో మనం కానీ ఎటువంటి స్థితిలో ఉన్నా మనం విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు ఈ వచనాలు చూసినట్టయితే అతడు అబ్ర అతడు అబ్రాహ్మ రూమును కొనిపోబడును ఆ దరిద్రుడు చనిపోయే దేవతల చేత అబ్రాహ్మ రుమ్మును ధనవంతుడు చనిపోయి పాతి అప్పుడు పాతల్లో బాధపడుచు కనులెత్తి దూరండి అబ్రాహ్మను అతని రొమ్మున లాజను చూసి తండ్రి పైన నా ఎందుకు తన వేలిన నీళ్ళు ముంచిన నాలుగును చల్లాచులకు లాజను పంపుము నేను ఈ అగ్ని యాతన పడుచున్నాను కేకలు వేసింది ఇక్కడ మనం చూసినట్టయితే తనకి డబ్బు ఉన్నప్పుడు తను ఇష్టానుసారంగా జీవించండు దేవుని అయితే భయభక్తులు లేవు తనకి అసలుకి తను తినడం తాగడం తన తన జీవితాలు తను చూసుకున్నాడు కానీ దేవుని భయభక్తులు లేవు లాజ లాజ చనిపోయి దేవుత కొనిపోబడి ధనవం ధనవంతుడు పాతంలో పోయిండు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పేదవాడుగా ఉన్నవాడేమో అబ్రహాం రోమన్ ఉన్నాడు అంటే మంచిగా ఇక్కడ కష్టాలు పడ్డాడు అక్కడేమో సుఖాలు సంతోషంగా ఉన్నాడు ఇక్కడ సుఖాలు అనుభవించినాడేమో అక్కడ నరక యాతన ఏడుస్తున్నాడు రోల్స్ రివర్స్ అయిపోయినాయి కదా ఇక్కడ ధనవంతుని చూసిన తనకు ఇష్టం వచ్చినట్లు ఆడంబరంగా జీవించాడు ఇక్కడ లాజం చూస్తే తనకి ఏమి లేవు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మారిపోయాడు అటు వాళ్ళు ఇట్ అయిపోరు లోకంలో కష్టపడి దూషింపబడి అసయింపబడినా వేదన పడిన లాజరేమో అబ్రమ ఆనందంగా సంతోషంగా నెమ్మదిగా ఉన్నాడు ఇన్ లోకంలో సంతోషంగా ఆడంబరంగా పిచ్చలవిడిగా జీవించిన ధనవంతుడేమో నరకంలో అగ్నిలో మండుతూ అరుస్తా ఉన్నాడు ఏడుస్తా ఉన్నాడు అయినా కానీ అతనికి సహాయం దొరకలేదు ఎందుకంటే అతడికి ఎవ అక్కడికి ఎవరు వెళ్ళలేరు అక్కడ మనం చూసినట్టయితే పరదేశకి అగ్ని గుండానికి ఒక అగాధం ఉంది అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు ఇక్కడ వాళ్ళు అక్కడికి పోలేరు అంటే మనం చూసినట్లయితే ప్రభు వారు ఈ వాక్యాలు ఎందుకు రాసినారంటే మరణం తర్వాత శాశ్వత జీవితం శాశ్వత నిత్యాగ్ని అనేది ఉన్నాయి వాటిలో మనం ఏది నిర్ణయించుకోవాలో అని చెప్పని మనం నిర్ణయించుకోవడానికి పరిశుద్ధ గ్రంథాలు ఈ వాక్యాలు రాసింది ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఎటువంటి స్థితుల్లో ఆయన ఆయన ఎందు విశ్వాసం మన కథ మనం కదల్చబడినప్పుడు మనం చుట్టూ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం ఎలా జీవించాలి అని చెప్పని చూ చెప్తున్నారు భూమి భూ లాదు కష్టాల్లో కానీ అబ్రం వంటి ఉంది మన స్థితిగతల్లో మనం ఏ స్థితిగతుల్లో ఉన్న దేవుని ఎందు భయభతులు ఉన్నప్పుడే దేవుని దగ్గరికి పోతాం మనం లా ఫిలిపిలు రెండు ఆరు ఏళ్ళు ఉండిద్ది ఏమైనా లాజరు ఎలా దరిద్రో ఎందుకు అనిపించడు మనకైతే తెలియదు కానీ అక్కడ వచనంలో ఉండిద్ది ఏసు ప్రభు వారు ధనవంతుడు అయి ఉండి మన కోసం పేదరికం దరిద్రుడు అయ్యాడు ఏసు ప్రభు శిలువులో ప్రాణం పెట్టడానికి ఊరి కారణం మనమే ఈరోజు మనం చేసిన పాపాలు దోషాలు ఒకప్పుడు దేవుడు తెలియనప్పుడు చేసిన చెడు పాపాలు చెడు చెడు ఆలోచనలు చెడు అన్యాయ పనులు వీటన్నిటి వల్లే కదా ప్రభు వారు మన కోసం దరిద్రుడిగా మారింది చనిపోయింది మనం చేసిన పాపాలు కాబట్టి మనం రో రోమి రాసిన పత్రిక ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏళ్ళు కానీ ఉండింది ప్రభు శిలు మామూలుగా అవి వచనాలు చదవట్లేదు కానీ ఈ వాక్యం తగ్గట్టు కంక్లూజన్ ఇస్తున్నా ఇప్పుడు యేసు యేస ప్రభు ప్రాణం పెట్టిన కూడా కొద్దిగానే మనల్ని ఈ యేసు ప్రభు మనల్ని ప్రాణం మన ప్రాణం పెట్టినప్పుడు ఆయన మన తగనగానే మనం కదిలి ఆలోచించినప్పుడు మనం హృదయం కొద్దిగా కాదకపోతే మనలో ఎంత హృదయ కఠినం ఉన్నట్టు అక్కడ వాక్యాలలో ఉండిది రోమిలు రాసిన ఎన్ని ముప్పై ముప్పై ఎన్ని స్థితుల్లో అయినా ఎన్ని పరిస్థితుల్లో అయినా శ్రమలైన కష్టమైన ఖడ్గమైన నిందులైనా ఏ స్థితిలో అయినా క్రీస్తు యొక్క ప్రేమ నుండి నన్ను ఎడబాబు ఎడబాబు బాపు అన్నట్లు బ్రతకపోతే లోకంలో చాలా కష్టం ఈ లోకంలో ఎన్నో కష్టాలు వస్తాయి అవి ప్రభువార్ వారి నిమిత్తం మనం అనుభవిస్తే వాటి నుండి మనల్ని ఎడబాపేవారు ఎవరు ఆయన ప్రేమ నుండి మనం ఎడబా అవి మనల్ని ఏవి ఎన్ని శ్రమలు నా ప్రభు ఉన్నారు దేవుని చిత్త ప్రకారమే వచ్చిందని మనం అంగీకరించి ఆయన ప్రేమ మనం స్థిరంగా ఉండాలి మనం ఏసు ప్రభు వారు ప్రాణం విశ్వాసం అతను లాజ ఏసు వారు ప్రాణం పెట్టకపోతే మన మనం ఈ రోజు ఎక్కడ ఉండేటోళ్ళము లాజరు తన యొక్క లాజరు ఇంత విశ్వాసం చూపించాడు మనము ఇంకెంత విశ్వాసం చూపించాలి చనిపోక ముందే అంటే ఏసుప్రవారు చనిపోక ముందే లాజరు ఇటువంటి విశ్వాసం చూపించాడు చనిపోయి ఆయన యొక్క ప్రేమ తెలిసిన వారు మనము ఆయనలో ఎంత విశ్వాసంలో ఉండాలి చాలా విశ్వా ఆయన కోసం జీవించాలి కదా మనం విశ్వాసంలో మనం ఆయన ఎందు ఆయ ఆయన ఎందు ఉండాలి కదా ఏమి సంభవించిన ఆయన నుండి మనకు ఎడబాపు అనే ప్రభువు వారు మనకు ప్రాణం పెట్టి చూపిస్తున్నాడు అంటే ఆయన ప్రాణము పెట్టి మనకి చూపిస్తున్నాడు కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితిగతుల్లో ఉన్నా దేవుని మీద విశ్వాసం ఉంటే పరలోకము పోతాము అలాగని ఇప్పుడు ధనవంతులు ఇప్పుడు పేదవారు పేదవార పేదవారందరూ పరలోకం పోతారని కాదు ధనవంతులని ధనవంతుల నరకం పోతారు కాదు ఏ స్థితి నువ్వు ధనవంతుడుగా ఉన్నా పేదవాడుగా ఉన్నా అతను ఎందు భయ ఆయన ఎందు కలిగి జీవించి ఏ స్థితిలో అయినా విశ్వాసం చూపించి ఆయనకి తగ్గట్టు విధేయులుగా మనం జీవిస్తే మనం పరలోకం పోతాం కాబట్టి ఇక్కడ ధనవంతులు లాజరు అతను లాజను చూసినట్టయితే అతను ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని కష్టాలు పడ్డా కానీ ఆయన కథలించబడలేదు ఆయన ఎక్కడా కృంగిపోలేదు దేవదూతలు వచ్చి తీసుకోబారంట ఈ రోజు మనం చనిపోతే ఆలోచించుకుంటే దేవదూతలు వస్తారా మన కార్యాలు అట్టా అంత విశ్వాసం ఉంది మనకి మనం ఈ యొక్క శ్రమలు ఎన్ని వచ్చినప్పుడు మనం లాజర్ లాగే కదల్స ఆలోచిస్తేనే నాకు భయం అనుమానం వస్తుంది నా మీద నాకే లాజర్ లాగా అంత విశ్వాసం నాకుందా ప్రభు లాజర్ కోసం దేవదత్తులు వచ్చారు ఆయన తీసుకోబోయి ఆయన రూమ్ను ఉన్నాడు అబ్రహం రూమ్నున్నాడు ఈ రోజు మనం చనిపోతే ఎక్కడ ఉంటాం అనేది మనం ఆలోచించుకోవాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఎటువంటి స్థితిగతుల్లో వచ్చినా మనము ఇక్కడ ఏసు ప్రభు వారు ఏదో వస్తుంది ఏదో పోతుంది చెప్పి మాత్రం ఏసు ప్రభు దగ్గర రాకూడదు కొంతమంది వచ్చారు ఏసు ప్రభు వారు ఆయన సేవ చేసేటప్పుడు కానీ అపస్తులు సేవ చేసేటప్పుడు కానీ మీరు రాండి మీకు మీకు ఆస్తులు మీకు అంతస్తులు మీకు ఆరోగ్యం ఇస్తామని చెప్పలేదు వచ్చిన వారికి వాళ్ళ అవసరాలు తగ్గట్టు వాళ్ళు దేవుడు ఇచ్చి పంపించాడు ఈరోజు మనం కానీ విశ్వాసం గురించి చెప్పాలి విశ్వాసంలోకి జనాలు నడిపించాలి ఎటువంటి ఎటువంటి స్థితుల్లో వచ్చినా ఓ సరే ఇది దేవుడి చిత్తం ఇది మన దగ్గరికి వచ్చింది లేకుంటే ఇది మన దగ్గర రాదు ఒకవేళ మన తప్పిదలొచ్చిందో ఏమో కానీ దేవుడైతే ఒక పాట నేర్పిస్తున్నాడని చెప్పని మనం నేర్చుకోవాలి విశ్వాసంలో ముందుకెళ్ళాలి నేర్చుకోవాలి ఆయన ఎందు భయభత్ ఆయన ఎందు భయభత్తులు కలిగి జీవించాలి బతుకున్నప్పుడు మన ఇష్టానుసారంగా జీవిస్తే తర్వాత ఒక్కసారి ఈ శరీరాన్ని ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత మనం ఏం చేయలేం లోకంలో కష్టాలు సుఖాలు అనేవి ప్రసంగిలో ఉంటది ఏడు అధ్యాయంలో రెండింటిని జతపరిచేయడు కష్టం ఉన్న కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది ఇప్పుడు మనం మామూలు కరెంట్ వరి చూస్తే దాంట్లో ప్లస్ ఉండిద్ది మైన ఉండిద్ది రెండు ఉంటేనే కదా కరెంట్ వచ్చింది అలాగే మన జీవితంలో కానీ రెండు ఉండాలి రెండు ఉంటేనే కదా మనకు తెలిసేది ఏదో ఒకటి ఎక్కువ ఉన్నా కానీ మనం బోర్ కొట్టిద్ది నిజంగానే మనం ఇప్పుడు ఒకవేళ మనం సుఖంలో బతికేందుకు కష్టాలు పోయే వాళ్ళకి ఆదరణ ఇవ్వలేము ఎందుకంటే నీకు కష్టం తెలియదు కాబట్టి నువ్వు ఆదరణ ఇవ్వలేవు అదే నీకు కష్టంగా తెలిసింది అనుకో నువ్వు ఇతరులకు ఆదరణకరంగా దేవుని యొక్క కార్యాలు వివరించగలుగుతావు చెప్పగలుగుతావు కాబట్టి కష్టాలు సుఖాలు అనేవి రెండు వస్తాయి కష్టాల్లో వచ్చినా మనము దేవుని మైంపరచాలి సుఖాల్లో ఉన్నా మన దేవుడిని మైంపరచాలి అటువంటి కృపను దేవుడు మనకి దయచేయం కాక ఈ చిన్న పాకి దేవుడు దీవించను కాక సిస్టర్ థ్యాంక్ సిస్టర్ చిన్న మాట ప్రార్థన చేయండి సిస్టర్ శుభ్రమైన మా దేవతండి నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఇదిగో తండీ వాకిందరణంతో మాట్లాడినందుకు వందనాలేసు ప్రభా అవునేసు ఈ లోకంలో ప్రభ ఏ స్థితిగతుల్లో మేము ఉన్నా కానీ ప్రభా కదల్చబడకూడదు ప్రభా విశ్వాసంలో ఉండాలి అంటుకట్టుబడి జీవించాలేసు ప్రభా ఇదిగో తండీ ఇన్ని స్థితులు ప్రభ లాజరికి వ్యతిరేకంగా ఉన్నా కానీ ప్రభా అతను కదల్చబడలేదు ప్రభా అతను నీ విశ్వాసం కలిగి ఉన్నాడు ప్రభా నమ్మి ఉంచున్నాడు ప్రభా ఇదిగో తండ్రి అలాగే ధనవంతుడు ఈ లోకంలో విచ్చలవిడిగా జీవించాడు ప్రభా తను ఇష్టానుసారంగా జీవించాడు ప్రభా ఇదిగో తండ్రి ఒకవేళ మళ్ళా అటువంటి ధనవంతులకు ఉన్న లక్షణాలు ఏమైనా ఉంటే తీసి ఇదిగో తండ్రి మీరు లాజల వల్లే ప్రభా విశ్వాసంలో అంటుకట్టుబడి జీవించాలేసు ప్రభా అటువంటి మా కృపణ మాకు దయచండి లేదు ప్రభా ఇదిగో తండ్రి మా కోసం మేము చనిపోయినా కానీ ప్రభా దేవదోతులు వచ్చి మమ్మల్ని తీసుకోబోవాలి అటువంటి స్థితిలో మేము ఉండాలేసు ప్రభా ఏది వచ్చినా మమ్మల్ని కదల్చకుండా ప్రభావ మీరే సహాయం తెచ్చేమని ఏ స్థూ కృష్ణ ఆ పై అడిగడుకుంటున్నాం ప్రీతం ఆ మీన్ ఆమీన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేసే సిస్టర్ ప్రేసరా చెప్పండి బ్రదర్ అవిన్నా సిస్టర్ ఒక్క నిమిషం నేను అంశాలు చూస్తున్నాకంటే చాలా పేర్లు ఉన్నాయి చిన్నం బాబు వాళ్ళ కోసం కూడా ప్రార్థించండి ఈరోజు చనిపోయారు కదా ఆదరణ కోసం ప్రార్థించ స్తోత్రంలో ప్రభావం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణుడా సర్వోన్నతుడా మహోన్నతుడా సర్వ సృష్టికి న్యాయాధిపతి అయిన అన్ని కాలంలో ఎందు ప్రభ అన్ని స్థలంలో ఎందు ఏకరీతిగా ఉండి మారని దేవుడు మార్పు చెందని దేవుడు నీకు ఘనమైన నామములకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ ఈనాటి ప్రభ మరి వాక్యం ద్వారా మాత్రం మాట్లాడిన దేవుడు ప్రభ విశ్వాసం నిరీక్షణ గలవారే ప్రభన తండ్రి రమున ఆనుకుని ఉన్నటువంటి ఆ దరిద్రుని విషయంలో ప్రభ మీరు చూపించిన కృపను బట్టి మీకు వదనాలు చెల్లిస్తున్నాం అలాంటి విశ్వాసంతో మేము ముందుకు సాగుటకు ప్రభ లోక శ్రమలు మమ్మల్ని ఈహలోక విచారములు ప్రభ మరి ఎన్ని వేధించినా కూడా నా తండ్రి ప్రభ నీ ఎందు స్థిరమైన విశ్వాసంతో ముందుకు సాగటకు కదల్చబడని గొప్ప విశ్వాసం మాకు దయచేసిన దేవా నీకు వందనాలు తెలిస్తున్నాం నా ప్రభ నా విమోచకుడు నా తండ్రి ఈ లోకరీతిగా ఏది ఉన్నా లేకున్నా ప్రభ నీ నీతిని నీ రాజ్యం వెతికితే మాకు అన్నిటినీ సమకూర్చే దేవుడు అదేవిధంగా మేము చనిపోతే కూడా మా ఆత్మని నీ ఎద్దకు స్థిరంగా దూతుల ద్వారా ప్రభ చేర్చుకుని నీకు వందనాలు తెలిస్తున్నాం నీవు ఇచ్చినటువంటి ఆ యొక్క బట్టి నీకు వందనాలు వేలాది వేళ వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఈ రాత్రి కాలం మందు ప్రభ విజ్ఞాపన ప్రార్థనలు చేస్తుండగా నా ప్రతి ప్రార్థనకు నా జవాబు దయచేయండి నా ఏస్రి రవి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన అండ్ ఆపరేషన్ విషయంలో ప్రభ అనేక సమస్యలు వస్తున్నాయి కిడ్నీస్ లివరు మరి హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రభ అన్నిటికీ నా తండ్రి సరైన జవాబు దయచేయండి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి నడినెత్తి నుంచి అరికాల వరకు సంపూర్ణంగా ప్రభ మీరే స్వస్థత దయచేసి ఆ ఆపరేషన్ సకాలంలో జరుగుటకు కృపను అనుగ్రహించండి మీకు కృపలో జ్ఞాపకం చేసుకోనండి ప్రతి అంధకార శక్తిని చీకుడి దురాత్మ సమూహాలు ఏ స్నామంలో కాలిపోను కాక అదేవిధంగా ప్రభా రాజేష్ బ్రదర్ యొక్క క్యాన్సర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయనండి ఆ బిడ్డ యొక్క క్యాన్సర్ ని ప్రభ ముట్టండి తండ్రి ప్రభా ఎలాంటి క్యాన్సర్స్ ఎలాంటి ట్యూమర్స్ ఉన్నాయి ఎలాంటి నచండి ప్రభా రోగాలు ఉన్నటువంటి శరీరంలో సంపూర్ణ స్వస్థ దయచేయండి రక్షణ దయచేయండి సంపూర్ణంగా రోగంలో నుంచి విడుదల ప్రకటిస్తున్నాం ఆ బిడ్డకి అదేవిధంగా నా తండ్రిది నా విషయంలో ప్రార్థిస్తున్నాం బిడ్డ యొక్క పక్షవాత విషయంలో బ్రెయిన్ ట్యూమర్ విషయంలో కార్యం జరిగించండి నాయన ఆ క్యాన్సర్ ని ముట్టండి క్యాన్సర్ కాలిపోను కాక ప్రతి దయ్యమా ఏసు నామ్లకు కాలిపోను కాక కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి లేక దూతల కాపదలతో బిడ్డలందరినీ కాపాడండి నా త్వర అలసేమ శిశ్వర విషయంలో ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ యొక్క కాలు సర్జరీ విషయంలో కార్యం జరిగించండి ఆ బిడ్డ ఆ ఏజ్ లో తట్టుకోవడానికి ప్రభా మీకు కాసిన ఆరోగ్యం దయచేయండి ఆ బిడ్డను ప్రభు మీ చిత్రంలో ఏమైనదో ఆ యొక్క విషయంలో కార్యం జరిగించండి ప్రభద్రాత్మ సమూహాలను బంధించండి కుటుంబం తోడ్పాటు కుటుంబం యొక్క ఆదరణ కూడా బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా వేసినటువంటి దీక్షిక పాప యొక్క విషయంలో ఇన్ఫెక్షన్స్ విషయంలో మీరు చేస్తున్న కార్యములను బట్టి మీకు వందనాలు ప్రభ ప్రతి విధమైన బట్టి మీకు వందనాలు చేయిస్తున్నాం బిడ్డను జ్ఞాపకం చేసుకోండి బిడ్డ పట్ల మీరు కార్యం జరిగించండి సుందరరావు బ్రదర్ విషయంలో ప్రార్థించడం తాగుడితోటి ప్రభ నచ్చండి కుటుంబంలో నాశనం కాకుండా ప్రభా ఆ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి న్యూమోనియాను ముట్టండి ప్రభ లంగ్స్ ని క్లీన్ చేయండి ఏసిన ప్రభా బిడ్డకు రక్షణ దయచేయండి ప్రభను అతన్ని కుటుంబం అంతటిని కూడా మీరు రక్షించుకోనండి ప్రభా పరిశుద్ధుడ అతడి మరి శామిల్ బ్రదర్ యొక్క హర్నియా విషయంలో సర్జరీ విషయంలో అతని కార్యం జరిగించండి ఆరోగ్యం దయచేయండి బిడ్డకు మీరు సంపూర్ణ స్వస్థతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరే ప్రభ కారం చేస్తున్నారని మేము నమ్మి విశ్వసించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన అది మీరు చంద్రకళ సిస్టర్ యొక్క భయంకరమైన వ్యాధి విషయంలో ప్రార్థిస్తున్నాం కానీ ఎలాంటి రోగములు ఉన్నా ఎలాంటి అంటు వ్యాధులు ఉన్నా ప్రభ బిడ్డను నడినత్తి నుంచి వరకు ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేసి శరీరంనికి ప్రభా స్వస్థతను ఆత్మకి కూడా స్వస్థత ఇచ్చండి రక్షణ పొందుటకు కృప చూపించండి నీ విశ్వాసం ఉంచి ప్రభ నా పొందుటకు ప్రభా బిడ్డని మీరు బలపరచండి తండ్రి ప్రభా మరి ఢిల్లీ బ్రదర్ విషయాన్ని ప్రార్థిస్తున్నాం ఆ యొక్క బిడ్డ యొక్క జాబ్ విషయంలో కార్యం జరిగించండి ఆయన ఏ వ్యక్తిని ఎక్కడ పెట్టాలనో ఏ సమయంలో మీరు తండ్రి కార్యం జరిగించాలో తండ్రి మీకు ఆ సమస్తం ఎరిగిన దేవుడు ప్రభ ప్రతి ఒక్కరి అవసతులు అర అక్కలను నీకు వందనాలు చెల్లిస్తున్నాం డాబు విషయంలో కార్యం జరిగించండి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కొట్టివేసి ప్రభ మీరు కార్యం జరిగించండి హిందూ పేర్ చిన్నపాప విషయంలో నచ్చండి కాలు ముట్టండి సంపూర్ణంగా స్వస్థపరచండి అదే అను యొక్క గాయం ని ముట్టండి ప్రభ నచ్చండి ప్రతి స్వస్థత బిడకు ఆ కుటుంబానికి కూడా కలగచ్చేయండి రక్షణ దేయండి ఏసీఆర్ నీ యొక్క గొప్ప కార్య బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసీ నచ్చండి హన్విక పాప యొక్క హై షుగర్స్ తండ్రి ముట్టండి నాయన చిన్న బిడ్డకు ప్రభ ఇంత చిన్న వయసులో డయాబెటీస్ ఉన్న తండ్రి ఆ బిడ్డ జీవిత కాలం ప్రభ లేదంటే ఆ రోగంతో కాదు నాయన ఆ బిడ్డ సంపూర్ణ స్వథతో జీవించాలా ఆనందంగా జీవించాలి ఆరోగ్యంగా జీవించాలి కాలం జరిగించండి ప్రభ కృపగల ప్రభ బిడ్డలందరూ చిన్న చిన్న బిడ్డలందరూ ప్రభ రోగాలతో లేదంటే బాధపడుతుండగా అవస్థపడుతున్నప్పుడు తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి స్వస్థపరచండి నా కుటుంబం అంతటినీ కూడా మీరు ప్రభ రక్షణలోకి నడిపించండి నా తండ్రి ఏసయ్య మరి నా తండి నాగేశ్వర బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం లంగ్స్ లో ప్రభ ఇన్ఫెక్షన్ కిడ్నీ సమస్యల నుంచి ప్రభా బిడ్డను ముట్టండి సంపూర్ణ స్వస్థ దయచండి కుటుంబంలో కూడా ప్రభ నేను తెలుసుకోవాలా విశ్వాసంలోకి రావాలా రక్షణలోకి రావాల నాయన కుటుంబాన్ని మీరు ముట్టండి ప్రభ ప్రతి బంధకాల నుంచి ఆ కుటుంబాన్ని చేయండి మీ యొక్క ఆశ్చర్య కార్యం నాదండి ఎలాంటి వారైనా మార్చగలిగే దేవుడు నా నీకు సమస్తము సాధ్యం ప్రభ నా మెల్సన్ బ్రదర్ యొక్క బాబు విషయంలో మేము ప్రార్థించినాం నాయన అయినప్పటికీ ప్రభా బిడ్డనే ప్రభ నీ సంపూర్ణంగా స్వస్థత కోసం మడినా కూడా ప్రభ ఆ బిడ్డను మీరు ప్రభ మీ కొరక మీ కృప కొరకై వదనాలు చేస్తున్నాం గాయపడిన బిడ్డను ప్రభ న సంపూర్ణంగా స్వస్థత కావాలన్నా కూడా న్రి ప్రతి ప్రార్థనను విన్న దేవుడు అయినా ప్రభ న స్వస్థ కాలేదు కానీ ఆ బిడ్డ యొక్క ఆత్మని ఎద్దక చేరిందుకని కుటుంబానికి ఆదరణ దహచేయండి విశ్వాసంలో బలపరచటకు ఈ యొక్క ఈ ద్వారా కుటుంబాన్ని మీరు కట్టండి నా ఆదరణ కలుగ చేయండి నీ అంది ఇంకా ప్రభా స్థిరంగా ముందుకు సాగుటకు విశ్వాసంలో బలపరచండి ఆరోగ్యమైనటువంటి బిడ్డని ప్రభ నా తండ్రి వాళ్ళు చూసుకోలేకపోయినారు నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎందుకంటే ఇది నీ చిత్తం నాయన నీ యొక్క ఎంతో గొప్పవి అవి ఆ బిడ్డ విషయంలో మరి అదే మంచిది అని ప్రభ మీరు తెలుసుకున్నారు కనుకనే ఆ బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించినారు తండ్రి మీకు కృపను బట్టి వదనాలు చెల్లిస్తున్నాం బిడ్డ తండ్రి కుటుంబాన్ని ఆదరణ కలిగ చేయమని ఆ బిడ్డ విషయంలో ప్రార్థించిన ప్రతి ఒక్కరి ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి ఒక్కరి విషయంలో మీరే కార్యం జరిగించండి ఎందుకంటే ప్రభ తండ్రి చనిపోయినా కూడా ఆ బిడ్డ సంపూర్ణంగా పరలోకంలో నీ ఆనందించే బిడ్డగా మీరు నడిపించినారు తీసుకున్నారు మీ దూతల ద్వారా ఆ బిడ్డ మీ పట్టుకున్నారు తండ్రి మీకు వదనాలు చెల్లిస్తున్నాం చంటి బిడ్డ విషయంలో తండ్రి జరిగినటువంటి ఈ యొక్క సందర్భాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఆరోగ్యంగా ఉంటే ఇంకేని బాధలు పడేటోడు ఆ బిడ్డ కానీ ప్రభావ ఏది జరిగినా అది మా మంచి కోసమే అని ఒక కుటుంబం కూడా తెలుసుకొని నా ఇంకా ఎక్కువ విశ్వాసంతో ముందుకు సాగుటకు ప్రభ న తండ్రి నేర్పించండి ఒక మీరు ఒక పాఠంను మీరు మాకు నేర్పించడం నాయన అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క విషయంలో ఏది జరిగినా మాని మేలు నిమిత్తమే జరుగుతాయని ప్రభ మీ వాక్యం జన్మిస్తుంది నండి ప్రభ అన్నింటినీ ప్రభా స్వీకరించటకు మాకు సిద్ధ మమ్మల్ని సిద్ధపరచండి ప్రతిదీ ప్రభ న తెలుసుకుంటకు మమ్మల్ని సిద్ధపరచండి ఆయన వాక్యం ద్వారా ధైర్యపరిచే దేవుడ న తండ్రి నతని ఈ ప్రభా మా యొక్క గ్రూపులో ప్రతి ఒక్క సేవకుని బలపరచండి ప్రతి ఒక్క సేవకురాలని బలపరచండి ప్రతి ఒక్క బిడని నీకు రెండంతల ఆత్మ చేత బల నీ అభిషేకించండి సేవల ముందుకు సాగుటకు ప్రభ ఇలాంటి ఓటమిలు చూస్తున్నప్పుడు కూడా నచ్చండి మేము స్థిరంగా నిలబడి నీ ఎందు మేము నచ్చండి తన విశ్వాసంలో ఇంకా బలపరచుకుంటకు నా తండ్రి కృప చూపించండి ప్రభ అల్ప విశ్వాసంతో ఏది సాధించలేరు నా తండ్రి సంపూర్ణమైన విశ్వాసంతో నీ సాగుటకు నీకు కృపను అనుగ్రహించమని ప్రతి ఒక్క బిడ్డ నీ రాత్రికాల జ్ఞాపకం చేసుకోనమని సేవలో అన్ని రకాలుగా నా అన్ని విషయాలలో ప్రభ కార్యములు జరిగించి నీవే అని ప్రభ మేము సంపూర్ణంగా నీ అందు నా విశ్వాసంతో ముందుకు సాగుటకు నా తండ్రి మామల్ని ప్రభ ఈ రాత్రికాల సమయం అందు కుటుంబం అంతటిని కేబిఎం కుటుంబం అంతటిని పేరు పేర దీవించండి ప్రతి కుటుంబ అవసరతలు తీర్చండి ప్రతి ఒక్క వ్యక్తిని నడినెతిని చరికాల వరకు ముట్టి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి సంపూర్ణ ఆరోగ్యంతో యొక్క సేవలు ముందుకు సాగుటకు బలమైన సాక్షులుగా నిలబెట్టమని ఏసీఏ శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రయోజనం మన ప్రభు క్రీస్తు కృపా కనికరము ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ లోకం గణ సకల పరిశుద్ధులకు ముఖ్యంగా మార్లు కుటుంబ సభ్యులకు సదాకాలంతో నడిపించింది కాదు ఆమె ప్రజలు అడే